కీర్తన ఇరవై మూడు అప్పని వర ప్రసాది అన్నమయ్యా అప్పసము మాకే కలడు అన్నమయ్యా అప్పనివర ప్రసాది అన్నమయ్యా అప్పసము మాకె కల్లడు అన్నమయ్యా అంతటికీ ఏలికైన ఆదినారాయును తన అంతరంగాన నిలిపి అన్నమయ్యా సంతసా నచలు ఉంది సనకసనందనాదులంతటి వాడు తళ్ళపాక అన్నమయ్యా బిరుదుటిక్యములుగా పిక్కు సంకీర్తనములు హరిమీద విన్నవించే అన్నమయ్యా విరివి గలిగిన అర్ధములెల్లా అరసి తెలిపినాడు అన్నమయ్యా అందమైన రామానుజాచార్యమతమున అందుకుని నిలిచినాడు అన్నమయ్యా విందువలమాకును శ్రీ వెంకటనాథుని నిచ్చే అందరిలో తళ్ళపాక అన్నమయ్యా